ప్రార్థన చేస్తాను ఏంటంటే పెంగ రాజాం చెల్లించుకుంటున్నాను తండ్రి తండ్రి మమ్మల్ని మీరు అనుకూలించిన కృపతే అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య ఉంటుంది దేవా దేవా నలుగురు మీ పాద అనిపించినాం తండ్రి అయ్యా కృపరించు అంటే ఇంకా రాన వారిని కూడా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం పెంగళంటే అయ్యా మా ప్రార్థన మా ఆరాధన మా యొక్క వాత్యపరిచర్య మా యొక్క దేవ ధ్యానం సమస్త ఉంటే మీకు అంగీకారంగా మీకు భయంకరంగా మీకు ఘన తెచ్చేదిగా ఉన్నారు నమ్మకమైన మానవుని యొక్క తెలివి మానవుని యొక్క జ్ఞానం లోక్ సంబంధమైనటువంటి విషయాన్ని దూరపరిచి లోక్ సంబంధమైనటువంటి అయ్యా మీ యొక్క ఆత్మీయమైనటువంటి నటుదల మీ యొక్క ఆత్మానుసారమైనటువంటి పెరిగి ఉండడానికి ఈ సమయాన్ని ఆశీర్వదించి మా ఇస్తారని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వీటి వారిని వృక్షానికి తెచ్చుకుంటూ క్రీస్తు వారి కష్టమైన ఉందో బ్రతమ వేడుకున్నాం తండ్రి చిన్న పాట పాడమంటే పాడతాను సార్ మీరు ఎవరైనా రెడీగా ఉంటే నేను ఓకే ఓకే కాదు అన్నా లేకపోతే పడతా లేకుండా శక్తికి బలముతో నిధి కాదను నా ఆత్మ ద్వారా వినిసేతునూ ఆత్మద్వారా దినిచేతుల విక్షణీ శక్తి చేతకా గణమి వలముతో నిమిత్మద్వారా దినిచేతుల విక్షణీ ఓ గో పార్వతమా జరు బాబలు నగించను ఓ గో పార్వతమా జరు బాబులు నగించను ఎంత మాత్రపు దానవుని వను సగను భూమిగా మారవు ఎంత మాత్ర పుదాన గుని వను సగను భూమిగా మారుదవు శక్తి ఆత్మద్వారా వినిచేతునని ఏ విలు బాధ్యనత గొప్పది ఓశ్వ ఏను విలు జనత గొప్పది ఏ నవారీ రాక్ష నవారే శక్తి చేతునని ఏ సై యసల విచును నాత్మద్వారా దినిచేతులని ఏల విచును హలోయ ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థించేసుకుని వాచ్ నా వాయిస్ లౌడ్ ఉంది ఆడిబుల్ ఉంది అనుకుంటున్నాను నేను ఒకసారి కొంచెం రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చినాం చూద్దాం కొనితలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం సాధారణంగా మనం ధ్యానించిన వాక్యం ఇది అనేక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం పచ్చకొన రెండో కొరితలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఏముందంటే రక్షింపబడి వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి విన్నాము తర్వాత పదహార వచ్చినం ఏముందంటే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను జీవార్ధమైన జీవపు వాసనగాను అంటే ఇక్కడ వాసన అన్న విషయం గురించి మాట్లాడుతున్నాడు పదిహేను పదహారులో పదిహేన వర్షంలోనేమో దేవునికి క్రీస్తు సువాసన ఉన్నామంట దేవునికి క్రీస్తు సువాసన కాబట్టి ఎవరికి రక్షింపబడే వారి పట్లను అందరికీ రక్షింపబడే పట్లను నశించే వారి మేము అంటే సేవ చేస్తూ ఉన్న వాళ్ళందరము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము అయితే నశించవారికి మరణమైన మరణపు వాసన గాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఇక త్రీ టైప్స్ ఆఫ్ స్మెల్స్ గురించి ఉన్నాయి ఇక్కడ మొదటిదేమో దేవునికి దేవునికి క్రీస్తు వాసన సువాసన మన మన జీవితము క్రీస్తు సువాసనలాగుంటుందంట దేవుని దృష్టికి అయితే నశించే ఏమో మరణపు వాసన లాగా ఉన్నమాట రక్షింపబడే వారికి కాబట్టి బ్రాడ్ గా ఇది ఏం జీవితము సేవ జీవితము దేవుని దృష్టికి ఎట్లా ఉండాలనేది చూపిస్తుంది వాసన జీవితం మనం ఇంపైన వాసనలాగా మన జీవితాలు సమర్పించబడతాయి కదా బలిపీఠకు సంబంధించిన బోధ అంతా దీన్ని వాత నింబడిన కాలంలో బలి పశువు అర్పించేటప్పుడు దాన్ని బలిపీఠ మీద కాల్చబడ్డప్పుడు ఇంపైన వాసనలాగా దేవుడి సన్నిటికి చేరుతుండదు అట్లనే మనం కూడా క్రైస్తవ జీవితంలో దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము జీవకు వాసన లాగా ఉన్నామని చెప్తుంది ఈ వాక్యం అయితే మనము స్మరణకు సంబంధించిన వాక్యాలు పోయిన వారం వరకు చూసుకున్నాం పోయిన శనివారం వరకు ఇది రెండవ సంఘం ఇది ఈ స్మరణకు సంబంధించిన విషయాలు బహు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే స్మృ అన్నప్పుడు మాయర్ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా మాయర్ లేక సుగంధ పరిమళ ద్రవ్యాలు ఇంకో రీతి చెప్పాలంటే సామ్రాణి బోలము అని కూడా అర్థం అది యాక్చువల్ గా స్మరణ అనేది అంటే ఈ స్మరణ అనే పట్టణంలో వాళ్ళు సామ్రాణి బోలము రకరకాల స్పైసెస్ లేక మసాలాలు అంటాం కదా మన రకరకాల స్పైసెస్ ఈ సుగంధాలు పరిమాణాలు ఇవన్నీ అమ్మే స్థలం అన్నట్టు అది కాబట్టి ఈ చర్చ్ దాన్ని సూచిస్తుంది అన్నట్టు ద చర్చ్ ఆఫ్ స్మరణ లేక స్మరణ అనే సంఘము సువాసనలకు సంబంధించింది అన్నట్టు కాబట్టి మనం ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా మనం ఏసు ప్రభు యొక్క వాసన అంట ఈ లోకాన్ని సువాసన ఏసుక్రీస్తుకు సంబంధించిన సువాసన మన జీవితాలు ఈ లోకంలో అనేకులకు ఏసుక్రీస్తు సువా సువాసన లాగా మనం దేవుని దృష్టికి కాబట్టి అంటే మనం ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏసు ప్రభు యొక్క వాసననే చూపించాలనేది చూపిస్తుంది మనం ఏసు ప్రభు వాసన ఏ రీతిగా ఉంటుంది చెప్పండి వాసన అంటే ముక్కు సంబంధించింది కదా అంటే ముప్పై నుంచి వేడు జీవానికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించినంత డీటెయిల్స్ అని ఇప్పుడు ఏం చూపించలేం గానీ ఒకటి ఏంటంటే స్మరణ అనే సంఘము దేవునికి ఏంపైన వాసం లాగా బలి అర్పించబడ్డ జీవితం ఉండాలి కానీ అది అట్లా లేదని చెప్తుంది ఎందుకంటే మనం పోయిన వరం చూసినట్లు తొమ్మిదవ వర్షంలో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వర్షాలలో ఇది ఎంతగా శ్రేమ పడిందో చూపిస్తుండదు మొదటి ఎనిమిది వర్షాలలో చూస్తున్నాం and and unto the angel of the church in smarna write these things said the first and the last which was dead and is alive i know thy works ee ee padamu modati sangam samaysaroju chetadu tarata ismudna gude chetadu i know thy works kaani ee taravatha vachi sangam ki modati kirel gurinchi matladadu adhirithiga lavadi ke sangamla kuda modati kirel gurinchi matladadu ante దానికి మొదటి క్రియలు లేవనొచ్చు పెరగమా దానికి కానీ లవదకి కానీ ఈ ప్రచన ఐదు సంఘాలకు ఉన్నట్లు మనం కాబట్టి అలాగే ఇదర సాక్షులు అన్నట్టు పెరగమా ఒకటే రీతి కనిపిస్తూ ఉంటది అయితే ఇక్కడ మనం చూసినట్టు పోయిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే తినగో ఆఫ్ అన్న అంశం గురించి ఇది ఇంటర్నెట్ లో నేను చూసిన చాలా మంది మిస్లీడింగ్ గా ఉంటుంది ఈ వాక్యం ఎందుకంటే జ్యూస్ కి వ్యతిరేకంగా ఉంటుంది ఈ వాక్యం తినబోగనంగానే యూదులకు సంబంధించింది కదా కాబట్టి ఇప్పుడు యూతుల సమాచారం సమా సమూ సమా సమా సమూహము లేక సంఘం అది యూదుల సంఘము ఇక్కడ వాక్యం హెచ్చరిస్తున్నట్టు చూపిస్తాను వాళ్ళ నుంచి దేవుని బిడ్డలకి లేక క్రైస్తవులకి చాలా శ్రమలు ఉంటాయి అని చూపిస్తుంది ఆ రీతిగానే మనం చూస్తాం ఆల్మోస్ట్ ఫస్ట్ సెంచురీ అంతా మనం చూస్తాము జూస్ క్రిస్టియన్స్ ని ఎంత భయంకరంగా శ్రమ పెట్టేది అనేది సౌలు సౌలుగా మారబడక ముందు ఈ పరిస్థితులను బాగా హింసించినట్లు మనం చూస్తాం అక్కడ రంగంలో కాబట్టి అక్కడ మనసు నేను చదువుతనించడండి తొమ్మిదవ చూ తాము యూదులం అని చెప్పుకోనొచ్చు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలిగి దూషణ నేను ఎదుగుదంటే వాళ్ళు నిన్ను దూషిస్తూ ఈ విషయం ఏంటంటే వాడు దీవరా దీవరాత్రులు మన మీద దూషణ దూషణలు చేస్తున్నారు దీవన్ సన్నిధిలో నేరం మొక్కుతుంటాడు వాడు దివారాధనలు కాబట్టి యూదులు అంటే శారీరకంగా ఉన్న యూదులు సైతాన్ సమాజంలో మారిండ్రు అని ఈ వాక్యము వాళ్ళు ప్రగతి ప్రపంచమంతట కానీ పోయిన నేను చూపించిన ఫిజికల్ లేయర్ లో అది కరెక్టే కావచ్చు కానీ స్పిరిచువల్ లేయర్ లో సినగోగ్ అంటే చర్చ్ అని చూపించిన జేమ్స్ సాంగ్ నెంబర్స్ చూపించింది సినగోగ్ ఆఫ్ సేఫన్ అంటే ఆ యొక్క మతపు గుండెకు ఉండే వాళ్ళంతా దీనికి సంబంధించిన వాళ్ళు అనేది తర్వాత ఏ రీతిగా అయితే ఇస్రాయల్ పెద్దలు ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండి ఇప్పుడు ఉల్టా పేరైన పౌలు అవే విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఒకప్పుడు మనము దేవుని ప్రజగా లేకపోతే అంజలం ఇప్పుడు దేవుని ప్రజగా మారినాం ఇవి రోల్స్ రివర్సల్స్ అనే విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మొదటి వారు కడపటి వారు కావడం కడపటి అదే రీతిగా ఇస్రాయల్ పెద్దలు ఇప్పుడు కడపటి ఒకప్పుడు మనం కణపతి వారుగా ఉన్నాము ఇప్పుడు మొదటి వారి లాగా మారినాం కానీ ఇప్పుడు మన లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ మనలో మొదటి వారు కణపతి వారు అవుతున్నారు ఎంటర్టైన్ చర్చ్ సిస్టమ్ అట్లా ఉంటుంది అన్నట్టు మనుషులు మనకు తెలియటప్పుడు విశ్వాసాన్ని అంటే మొదటి వారు కడపతి అంటే ఫిజికల్ క్రిస్టియన్స్ లాగానే ఉండిపోతారు అన్నట్టు క్రిస్టియన్స్ అన్న స్పిరిచువల్ క్రిస్టియన్స్ అన్నా స్పిరిచువల్ కాబట్టి అంతరంగ ముందు యూజుల్ గా అంతరంగ ముందు ప్రకృతి సహజంగా క్రైస్తవులుగా యోజులు యోధులు ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఈ శనగోగ శారానికి సంబంధించిన వాళ్ళే అనే నేను అర్థం చేసుకున్నారు ఇదిగా ఎందుకంటే శనగోగ అనేది దేవ ఆరాధన స్థలం కాబట్టి మన సైతానికి వాళ్ళు స్థానం ఇచ్చేది దాన్ని అక్కడ విశ్వల్పల్లి మలాఖీగా తర్వాత సంపూర్ణంగా సైతాన్ని అక్కడ చూసినట్లు వాళ్ళ అధిపతులని యాజకులని ఫుల్ కంట్రోల్ తీసుకున్నట్లు మన ప్రభుని చంపడం మనం అవన్నీ చూస్తూ ఉంటాం బట్టి వాళ్ళు యుహాన్సు వార్త పలహార అద్యమో రెండులో కూడా నేను మీకు చూపించున్నాను అదేంటంటే మీరు అభ్యంతర పడకుండా ఈ మాటల మీద చెప్తున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలువేదరు మిమ్మల్ని చంపు ప్రతి తాను దేవునికి సేవ చేసినాడని కాలము వచ్చి కాబట్టి త్వరలోనే ఇది స్టార్ట్ అయిపోతుంది ఆ విశ్వంతులు కూడా రచన కదా ప్రవర్తనని చంపినప్పుడు దేవుని పని చేస్తాను అనుకున్నారు ఏసు ప్రంపుతున్నప్పుడు కూడా దేవుని పని చేస్తాను అనుకున్నారు వీడు దేవదూషణ చేస్తున్న దృష్టి వాళ్ళు దేవుని వాళ్ళు దృష్టిని సరైనట్టు వాళ్ళు యాజకులు ప్రధాన యాజకుడు అయింది అందరు వాళ్ళందరూ సైతాను పక్షంగా ఉన్నట్లు మనం అక్కడ చూస్తాం కానీ వాళ్ళకి అది చర్యనే తెలకపోతాయి ఉంటది అన్నట్టు కాబట్టి నేను లాస్ట్ మీకు ఎక్కడ ఎంట్రీ చేసినానంటే ఈ చర్చ్ చెప్పాలంటే అంటే సాక్రిఫై అని కూడా దాని అర్థం అంటే త్యాగం త్యాగం చేయడం అన్న విషయాన్ని జ్ఞాపనం చేయబడుతుంది కాబట్టి ఈ జఫన్య మొదటి జఫన్యా గ్రంథంలో ఒక వాక్యం క్లోజ్ చేశాను లాస్ట్ వీక్ మొదటి అధ్యాయం ఏడావసం లేముందంటే ప్రవణ యువ దినము సమీపం ఆయన ఆయన బలియో తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించిన్నాడు కాబట్టి ఇది మతేశ్వార్తలో మన ప్రభు కూడా ఉపమానం మత్తేసవర్త ఇ ఇరవై రెండవ అధ్యాయంలో మూడవ అవసరంలో పర్లోక తన కుమారుని పెళ్లి విందుకు చేసిన ఒక రాజును పోయి ఉంది అన్నాడు ఆయన పెళ్లి విందుకు పిలవబడ్డ వారిని రప్పించటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాను లేకపోయరి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇవి మొదటి రెండు గుంపులు అన్యాయం చేసేవాళ్ళు అక్రమం చేసేవారు వాళ్ళు రారు వాళ్ళు చర్చలోనే ఉన్నారు కానీ వాళ్ళు తెలిస్తే రారు అంటే వాళ్ళకి మైండ్ సెట్ లేదన్నట్టించారు కాబట్టి వెళ్లి ఎప్పుడు కూడా పెళ్లి విందులో పాల్పొందలేవు అవి అన్యాయమే చేస్తూ ఉంటాయి లైఫ్ లాంగ్ అక్రమంగానే అపవిత్రంగానే జీవిస్తూ ఉంటాయి లైఫ్ లాంగ్ కానీ ఈ బలి దేనికి సంబంధించిందని మనం చూసినాం ఈ బలిలో థర్డ్ గ్రూప్ అయిన ఆ యొక్క మల్టీట్యూడ్ యొక్క కాంగ్రిగేషన్ అందరూ ప్రకృతి సారంగా మరణిస్తారన్నట్టు అదే దేవుడు ఏర్పాటు చేసిన సాక్రిఫైస్ ఇది నేను చాలా కాలానికిందరికీ చూపిస్తాను సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే పౌలు కొరింత ముద్దంతా మంచిది కొంచెం తులిపి ముద్ద కలిస్తే మంచి ముద్ద కూడా పులిసిపోద్దు ఈ థర్డ్ గ్రూప్ మొదటి రెండు గ్రూపుల సహవాసంలో ఉండి మంచిగున్న నీతి మంత్రులు ఉన్నా వాళ్ళు పాపం మొత్తం పులిసిపోయి పాపకు జీవితంలో జీవిస్తున్నారు ఆజ్ఞాని అతిక్రమించిన వారి లాగా జీవిస్తున్నారు కాబట్టి మన ప్రభు తిరిగి వాళ్ళ కొరకు మరణించాడు వారు రక్షిం పోవడం అంటే వాళ్ళే మరణించక తప్పదు ప్రకృతి వాళ్ళ శరీరాలు మరణించక తప్పదు అప్పుడు వారి ఆత్మలు దేవుడి సన్నిధికి ఆ యొక్క వాళ్ళు ఒక గెస్ట్ లగా పిలువబడతారన్న విషయం నేను ప్రయోగం చూపిస్తాను మీకు నేను కాబట్టి జసన్యకు సంబంధించిన సాక్రిఫైస్ యొక్క ఈ గోపజనం అందరూ మరణించడం క్రైస్తవులు అందరూ హతకాషి కాబట్టి అదే మత్స్సు వార్త ఇరవై రెండు లో వాళ్ళు రాణంలోకి పోవడం వలన ఆయన ఏం చేసింది అనేది చూసినాం మాకు పెళ్లి విందు అప్పుడతా పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కాని పిలువబడ్డవారు పాత్రలు కారు గనక రాజ మార్గంలోకి పోయి మీకు కనపడి వారిని అందరినీ అంటే ఈ థర్డ్ గ్రూప్ అన్నట్టు కనపడి వారిని అందరినీ అంటే థర్డ్ గ్రూప్ ఈ థర్డ్ గ్రూప్ గురించి ఇంకొక ఉపమానం కూడా వీళ్ళు లాస్ట్ మూమెంట్ లో దేవుని సేవకుడికి వస్తారు కానీ అప్పటికీ హతసాక్షరాలు వాళ్ళు మెడల మీద కప్పలుంటాయి అనేది కాబట్టి వీళ్ళు పెండి విందుకు వీళ్ళు పిలువబడ్డారు వాళ్ళన్న విషయం జ్ఞాపకం జరిగిపోతుంది పదవర్షంలో అప్పుడు ఆదాపులో రాజ మార్గంలోకి పోయి అంటే ఈ లోకంలోకి పోయి చెడ్డవారిని ఏమి మంచి వారిని అంటే ట్రాన్సేషన్ చెడ్డవారు మంచు వారు తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసేది అంటే అందరినీ జమ చేసే రకంలో నడిపించారు దేవుని సువార్త ప్రకటించి వాళ్ళని పోగు చేసేరన్నట్టు గనుక మన సేవలు జీవితంలో పోగు చేసేరు అనేది మూడో నాలుగో గుంపులు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లు చాలా ఇది దేవుని మన మన ప్రభు యొక్క వెడ్డింగ్ అందులో జస్ట్ అందరూ వస్తున్నారు ఫోర్త్ గ్రూపు పరిశుద్ధ గుంపు కాబట్టి అది పెండి కుమార్తెకి యోగ్యత ఉంది కాబట్టి తలుపులు ఆయన స్వరం విన్నప్పుడు అవి పెండి కుమార్తె లాగా గదిలోనికి వెళ్ళిపోయినాయి తలుపులు మూయబడ్డంతా ఈ థర్డ్ గ్రూప్ బయటకు వచ్చిన పడింది తలుపు కూర్చుంది అయ్యా తలుపుది తలుపుది అనేది మీరెవరన్నా తిలగోండి వాళ్ళు పోయి శమల పోయి వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు పెండి మీదికి గెస్ట్ల లాగా దాని ప్రేమ జాలిగల దేవుడు కాబట్టి వీరు మారు మార్చు పొంది పాపక్షమార్పణ పొంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుని వచ్చారు కాబట్టి వాళ్ళకందరికీ పెళ్లి కుమార్తె యోగ్యత ఇచ్చినట్టు మనం చూసినాం కొంతకాలం క్రిందట కాబట్టి ఇప్పుడు చూడండి ఈ సాక్రిఫైస్ ఏంటనేది ఎందుకంటే మన మినిస్ట్రీలో మనం ఎక్కువ ఇన్ఫోసిస్ థర్డ్ గ్రూప్ కి ఉంటాం ఎందుకంటే వీ హ్యావ్ నథింగ్ టు బీ విత్ దస్ట్ టూ గ్రూప్స్ ఫస్ట్ టూ గ్రూప్స్ ఇంపాసిబుల్ అన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ప్రాఫెసెస్ చూసినాం దే విల్ నెవర్ ఎంటర్ హెవెన్ ఇంపాసిబుల్ అన్నట్టు వాళ్ళకంతా నరకమే నీ నామంలో ప్రవచించలేదా నీ నామను దయము వెలవట్లేదు అంటే మీరు ఎవరు నాకేదంటాడు వాళ్ళ గురించి బట్ అది మినిస్టర్స్ కి సంబంధించి సేవకులకు సంబంధించింది కానీ ఈ సాక్రిఫైస్ గురించి ఎక్కడ చూస్తాం మనం ఎహెచ్ఎల్ గ్రం చూస్తున్నాం ఇరవై ముప్పై తొమ్మిదవ అధ్యయము పదిహేడవ వర్షంతో నరపుతుడ ప్రభు యువ సెలభించిన దేమనగా జాతుల పక్షులను భూమృగములకు అన్నిటికీ ఈ సమాచారంలో తెలియజేయమన్నాను ఇది రెండు గ్రూప్స్ ఫస్ట్ టూ గ్రూప్స్ పక్షులు భూమృగంలు పక్షులు అంటే పొడుచుకుండేవి కాబట్టి తేలిక సాదృశ్యం భూ మృగములంటే భూ జంతులలో బహు కుయిక కాబట్టి ఇది సర్పంలకు సాదృశ్యం కాబట్టి మొదటి గ్రూప్ గ్రూప్ రెండో గ్రూప్ వీటిని వీటికి ఒక సమాచారం తెలియజేదంటే ఈ రెండు దేవుని చేతలో ఒక పని సాధనంలాగా పనిముట్టగా వాడబడుతున్నాయి జనహీనమైనయే కానీ ఆయన ప్రణాళికలో ఇవి వాడబడుతున్నాయి ఏంటంటే ఇవి సైతాను పక్షంగా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క తీర్పు ఎప్పుడు శత్రువు ద్వారా అక్కడ అమలు పరిచయం మనం చూస్తాం పాత నిబంధన కాలం పోయినవరని చూపిస్తే న్యాయధిపతులు గండంలో వాళ్ళు ఇష్టం వాళ్ళు పాపం చేసినా శత్రువులను తీసుకొచ్చే వాళ్ళ మీదకి శత్రువుకి ఆజ్ఞ పిచ్చేండు పో వాళ్ళ మీద బామని వాళ్ళ భారం ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏడ్చినప్పుడు ఉపవాసం నుండి దేవుళ్ళను ఒక న్యాయధిపతులు లేపాలా వాళ్ళకి స్వాతంత్ర్యం దాని తర్వాత కొంతకాలానికి మళ్ళా యదవి జీవితం కాబట్టి ఎన్ టైమ్స్ కలిసినప్పుడు కూడా ఆయన మారని దేవుడు కాబట్టి ఇక్కడ ఏం చేసిన అంటే స్పిరిచువల్ ఎనిమిది సైతాను వారి వెలుగు దూర సంబంధాలను వాడుకుంటుంది ఇక్కడ ఏ పేడం వర్షాలు అదే విషయం జ్ఞాపకం మండే యూట్యూబ్ మీడియో కూడా దీనికి సంబంధించిందే కాబట్టి వీటన్నిటికీ ఆయన సమాచారం తెలియజేయమంటుంది ఏమనంటే మీ కొరకు వధించి బలికి నలుదిక్కుల నుండి నలుదిక్కులు ఇది నాలుగు ప్రాంగంలో నెలకు వచ్చేటప్పటికీ నాలుగు నలుగురు దూతలు విడబడ్డారని మనం చూస్తాం వాక్యం ఈ భూమిని వాళ్ళు ఈ భూమి మీదికి వాళ్ళు ఆ దేవుని తీర్పుని అమలు పరిచే వాళ్ళు వీళ్ళు నలుదిప్పుల నుంచి వీళ్ళు విడబడతారు అన్నట్టు కాబట్టి నార్త్ సౌత్ ఈస్ట్ వేస్ట్ నుంచి వీళ్ళు కవర్ చేస్తారు ఈ తేళ్లన్నీ ఇట్లా వచ్చి తేళ్లు పాములన్నీ వచ్చి మొత్తం కవర్ చేస్తానట్టు ఫోర్ డైమెన్షన్స్ నుంచి ఫోర్ కార్నర్స్ నుంచి వచ్చి కాబట్టి వీళ్ళు ఈ మూడవ గుబ్బు మీద పడతారన్నట్టు అది ఎక్కడ స్టూడెంట్స్ క్లియర్ గా క్లూ కూడా ఉంది ఇస్రాయల పర్వతముల మీద ఒక బలి జరం అన్నది కాబట్టి పర్వతములు అన్నప్పుడల్లా ఆరాధన స్థలములు మరి విశేషంగా ఇస్రాయేల పర్వతంలో అన్నప్పుడు ఇవి చర్చస్ కాబట్టి ఇస్రాయల్ ఆత్మీయంగా మారిపోయింది ఒకప్పుడు ప్రకృతి సహజంగా ఉండేది మలాకి రంగం వరకు మన ప్రభుత్వ మరణించిన తర్వాత ఇది ఆత్మీయంగా మారిపోయింది అందుకే అంతరంగ మందు యూదులు అంతరంగ అన్నాడు పౌలు బ్రహ్మ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో తర్వాత తొమ్మిదవ అధ్యాయంలో కాబట్టి ఈ పర్వతముల మీద ఒక గొప్ప బలి జరగని ఇది ఎవరంటే ప్రభుదానికి ఆమోదిచ్చిండు అట మొదటి రెండు గుంపులు ఏం చేస్తాయంటే మూడో మీద పడి ఈ మాంసము రక్తం సంబంధించిన బాక్యవచ్చిన రక్త మాంసములు ఈ రెండు గుంపులు అన్నట్టు ఇవి వాళ్ళ మీద పడి భక్షిస్తాయి అన్నట్టు అంటే వారిని దోచుకుంటే వారిని మరణాలకు అప్పగిస్తా ఉంటాయి దేవుని సేవ చేస్తాయి అనుకుంటాయి గ్రూప్స్ కానీ ఇది ఇది మహాబలి దేవుడే దాన్ని ఆమోదించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ మ్యారేజ్ సఫర్ అన్నప్పుడు అంటే పెండింగ్ ఈ గొప్ప జనం మరణించడానికి చర్చా స్మృతి సూచిస్తుంది అన్నట్టు వాళ్ళు అప్పుడు ఆయనకి ఇంపైన వాసనలాగా స్మరణ అంటే ఇంపైన వాసన ఒక రకంగా అర్థం కాబట్టి వాళ్ళందరూ మరణించి అప్పుడు ఇంపైన వాసనలాగా దేవునికి అప్పగించబడుతున్నారు సమర్పించబడుతున్నారు మనం చూస్తున్నాం అంటే టూ లేయర్స్ ఇవి మొదట ఫిజికల్ క్రిస్టియన్స్ స్పిరిచువల్ క్రిస్టియన్స్ కాబట్టి స్పిరిచువల్ క్రిస్టియన్స్ ఏమో నాలుగో గుంపులో ఉంటారు ఫిజికల్ క్రిస్టియన్స్ ఏమో మూడో గుంపులో ఉంటారు ఎప్పటికైనా అది నెయిన్ టైమ్స్ లో కాబట్టి ఇప్పుడు ఈ స్మిర్ణ అనడానికి మోర్ గేమ్ సాంగ్ నెంబర్ మీనింగ్స్ ఉన్నాయి కానీ అంటే డీటెయిల్ గా నేను చూడండి కానీ గేమ్ సాంగ్ నెంబర్ జి థర్టీ పర్ఫ్యూమ్డ్ ఆయిల్ అని ఉంది అంటే కాబట్టి ఇది ఇంపైనా పరిమళమైన సువాసనకి సాదృష్టం అనేది చూస్తాం మనకు జ్ఞాపం కానీ ఇంకొంచెం డీటెయిల్ పోతే కంక్లూడింగ్ దర్శకు వస్తున్నా నేను థర్టీ లో పర్ఫోర్మిడ్ ఆయిల్ అనండి దాని రూట్ వర్డ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీకి వచ్చింది అది జి ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ అంటే మోర్ అనండి మోర్ ఫ్రామ్ మయర్ మయర్ అంటే స్మరిణ అంటే మయర్ కదా ఎంవైఆర్ఆర్ హెచ్ కాబట్టి ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ లో మోర్ ఫ్రమ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ త్రీ మయర్ యాజ్ డిస్టిల్లింగ్ ఇన్ డ్రాప్స్ అండ్ ఆల్సో యాజ్ బిక్టర్ అనండి కాబట్టి చేదుకు సంబంధించింది ఈ స్మరణ అనే పదం కాబట్టి బిట్టర్ అంటే మోర్ తర్వాత ఫార్టీ ఎయిట్ ఫార్టీ త్రీ లెమ్మితే మా రార్ అని ఉంది ఇంగ్లీష్ అది అది మన గ్రీక్ వర్డ్ మా రార్ ఆర్ఏఆర్ మా రార్ ఎట్ ప్రిమిటివ్ రూట్ ప్రాపర్లీ టు బట్ యూజ్ ఓన్లీ యాజ్ అ డినామినేటివ్ ఫామ్ ఫ్రమ్ 4751 to be negatively makes bitter to make bitter mm -hmm. smarna ante to make bitter anartham ante cheeduga maaradam anedhi kabati illu impana vasanna ga unna vaaru cheviriki cheeduga maarthurru leka villandaru cheedu anubhavaloni ki povothunnaru ani ee ekapalam yaptam chestundi padi rithiga jane songs రూట్ ఫర్దర్ రూట్ వర్డ్స్ ఫార్టీ సెవెన్ మార్ ఫ్రమ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ త్రీ లో బిర్ ఆల్సో బిటర్నెస్ ఆర్ బిర్లీ యాంగ్రీ దాని తర్వాత బిట్టర్లీ చాఫ్డ్ అంటే చాఫ్డ్ అంటే గాలికి ఎగర ఎగరబడి చెత్త అని చెప్పబడుతుంది ఇక్కడ డిస్కంటెంటెడ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ హెవీలీ బిట్టర్ ఇన్ని పదాలని మిగనా పదానికి సంబంధించిన కాబట్టి బ్రాడ్ గా చెప్పాలంటే దీనిపైన వాసనలాగా ఉంది ఒకప్పుడు కానీ దీనిపైన వాసన లేదు ఇప్పుడు అది మరణ వాసన లాగా తయారైంది అన్న విషయాన్ని హెవీలీ బెటర్ అని చెప్తున్నాడు కాబట్టి మనం తెలుసు పాత కాలంలో మారా అనే పదం స్మిరణ అంటే కూడా మారా అనే పదానికి సాధించామని ఇక్కడ మనకి ఏ ఇంటర్ప్రిటేషన్స్ ఏ కామెంట్స్ లో మనం కనిపించదు జస్ట్ జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ రూట్స్ ద్వారానే అర్థమవుతుంది మనకి ఎక్సోడోస్ మనం మన నిర్గమకాండము పదిహేనవ నెల చూస్తే ఈ మార సంబంధించింది ఇరవై మూడవ వచనం నుంచి మోర్షి ఇరవై సముద్రం వారు షూరు ఆరణంగానికి వెళ్లి దానిలో మూడు జనములు నడిచేది అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మార నీళ్లు చేరైనది గనక ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అన్న పేరు కలిగింది ప్రజలు మేమేమి త్రాగుమని మీద సాగసాగా అతడు యోహోవాకు మొర పెట్టాను అంతట యోహో వాతానికి ఒక చెట్టును చూపించాను చూడండి ఇది నేను మీకు ఎన్నిసార్లు మీ తెలుస్తా ఉంటాను ఎన్నిసార్లు ప్రైబుల్ వాక్యాలు చూపించాను దేవుడు ఆల్రెడీ చెట్లలో స్వస్థత పెట్టిండు మందు పెట్టి చెట్లలో ఒక్క చెట్టు చూపించిండు అన్ని చెట్లు కూడా కాదు అది ఒకటే ఒక చెట్టు ఆ చెట్టు మన ఏ సభకి సాదృశ్యం ఆత్మీయ దృష్టిని అర్థం ఆ చెట్టు మన ప్రభుకి సాదృశ్యం ఆయన తప్ప ఎవరు చేదుతనం తొలగించలేదు లో ఉన్న సంఘస్థులకి చేదు అనుభవం ఉంది నువ్వు ఒకప్పుడు మంచి వాసనలాగున్నావు ఇప్పుడు చేదుగా మారినావు మళ్ళీ చేదుతనం తీసేయాలంటే వేస్తావు తప్ప ఎవరు చేయలేరని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఎప్పుడు మొద పెడతాయి యోవా సనిగినం అంటే ఎందుకంటే నేను మీకు ఎన్నికలు చూపించిన కొన రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయనం పదో వర్షాల్లో సాగినందుకు వాళ్ళు సంహారకు చేత సంహరించబడిదండి సనిగే వాళ్ళందరూ చనిపోయినట్లు నేను చూపించిన రైతుల్లో మనం ఎప్పుడు సనగొద్దు ఇది మనం ఫ్యామిలీ సిస్టమ్స్ మీద చెప్పాలా మనుషుల మీద కోపాలున్నా ఏమున్నా ఓపెన్ గా మాట్లాడుకోవాలా గానీ సనగద్దు గునగడ్డు చాలా మంది సనిగి తనగి ముసురు ముసురు లాగా ఉంటుంది ముసలమ్మ ముసురు అంటారు దాని టైప్ ముసురు అంటాం కదా అట్లా ఉండద్దు అన్నట్టు తనగి మనుషుల దేవునికి చాలా అసహ్యమని వాక్యం చెప్తుంది ఓపెన్ గా మాట్లాడుకోవాలని చెప్తుంది బైబుల్ మనకి ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్పాలి ఐ డోంట్ లైక్ ఇట్ అని నాకు ఇది ఇష్టం లేదని చెప్పాలని విమోక్ష తన ఎంత మంది సంహారకు చేత చంపబడి అనే పౌలు కొర పత్రిక యొక్క మొదటి పత్రిక పాదార్థాన్ని జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి ఇప్పుడు చూడండి దేవుడు అడవిలో అనేకమైన చెట్లని ఆయన సృష్టించాడు కానీ ఎప్పుడు నీకంటే ముందే సృష్టి చెప్పండి మనం ఆయన సృష్టి ఏడు ఆరు దా సృష్టిగా చేసినప్పుడు ఫస్ట్ భూమిని భూమి చెట్లను మొలిపించిన వాటి వాటి జాతుల ప్రకారంగా అవి విత్తనంలో ముఖ్య ముంచినాయి మీకంటే ముందే మీకంటే ముందే వాటిని అన్న పెట్టిన ప్రతి చెట్లు ఒక మెడిసిన్ చేసేయండి కాబట్టి వీళ్ళకి తెలుసు దేవుడు తిరగదు తప్ప ఎవరికి తెరదు చెట్ల గురించి అన్నిలో ఆశ్చర్యం ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు వాటిని మార్చడీ పొందుకున్నారు వాటి మీద ఆ కోయి వాళ్ళకి వెళ్ళింది గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది మనకు వాళ్ళం కానీ వాళ్ళు ప్రతి చెట్టుని స్టడీ చేసేసిండ్రు తులమును కూడా చేసిండ ప్రతి చెట్టుని ప్రతి పొడుగుని అట్లనే మోర్టికి దేవుడు ఒక్క చెట్టు ఇప్పించింది ఆ చెట్టు ద్వారా తప్ప మీకు వేరే మార్గమే లేదు మార అంటే చేదు అంటే పాయిజన్ కాబట్టి పాయిజన్ని మధురంగా మార్చే దేవుడు మారాన్ని మధురంగా మార్చే దేవుడు ఇక్కడ కాబట్టి ఈ స్మరణ చేదు అనుభవంలో చేదు అనుభవం శ్రమకు సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి ఈ భయంకరమైన శ్రమలు గుండా పోయి అది ఆ చేతు అనుభవాన్ని రుచి చూసి తర్వాత మన ప్రభు దగ్గరకు వస్తుంది అంతటా యహో అతనికి ఒక చెట్టు చూపించినవి వీళ్ళందరూ ఏడుస్తారు సాత్వసాక్షులు కాకముందు అందరు ఏడడం వలన దేవుడు తన కుమారుని మనకు పంపిస్తే మనం చూస్తాం వాక్యం అంతట యుహో అతనికి ఒక చెట్టుని చూపించాను కాబట్టి నువ్వు మోసికి సాదృశ్యం ఈ లోకంలో నాలుగో గుంపది ఈ గొప్ప నువ్వు ఏసం చూపించాలా చెట్టుని చూపించాలా అప్పుడు వారి శ్రమలలో వారికి నువ్వు ఉపశమనం కల్పించే వాళ్ళవైతారు ఇది నేను ఎన్నిసార్లు చూపిస్తున్నాను నైన్టీ నైన్ పాయింట్ ఈ రోజు ప్రపంచం అంతటా ఎవ్రీ చర్చ్ శ్రమలకుండా పోతుంది ఎవ్రీ బడీ ఎవరు నుంచి ప్రతి ఒక్కరు శ్రమకుండా పోతారు కానీ నేను ఇవేమి చిన్నకుండా వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు ఆ రోజు ఆశ్చర్యపోతారు నేను నమ్ముకున్న వాక్యం ఏంటి నాకు అబద్దం వాక్యం ప్రకటించిండ్రే అని మోసపోతారు నేను ఇవి ఏది శ్రమను చూడకుండా పోతాను అనుకున్నాను కానీ ఇప్పుడు శ్రమలలో ఉన్ననే అని అప్పుడు దుఃఖపడతా ఉంటారు అప్పుడు మన సేవలు జీవితం స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచో మనం చూపిస్తున్నాం ఈ వాక్యం మీరు వినలేదు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంది చాలా ఆలస్యం అయిపోతుంది వాళ్ళ అనుభవం లేట్ అయిపోయింది అది రుచి చూడక తప్పదు వాళ్ళు శ్రమలుగుండ పోయి చివరికి సారీ మరణమగనంతగా వాళ్ళు అది రుచి చూస్తారు ఆ యొక్క పాయిజన్ కాబట్టి నేను మీకు మరోసారి జ్ఞాపకం చేసిన ప్రకటన గంధము ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వర్షాలలో ఈ చేదు అనుభవం క్రైస్తవ సంఘంలోకి ఎట్లా వస్తుందని అనేది ఇప్పుడు నేను వాక్యం చూపించేసి క్లోజ్ చేస్తే వచ్చి ఎనిమిదవ అధ్యాయము ప్రకటన గంధము ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వర్షాలలో ఏదండి మూడవ దూత కాబట్టి మీరు ద్వారా వేసుకోవాలి ప్రతి ఈ ప్రతి దూత గుర వదిలితో తీర్పు ఎట్లా ఉండబోతుందని హెచ్చరిస్తూ మొదటి బూర నుంచి నాలుగు నాలుగవ బూర వరకు డిస్క్రిప్షన్ ఉంటాయి శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయి అనేది ప్రతి బూర ఊదినప్పుడు ఒక దూత ఫస్ట్ దూత ఊదినప్పుడు ఏం శ్రమ ఉండబోతుంది సెకండ్ దూత ఊదినప్పుడు శ్రమ ఎట్లా కంటిన్యూ అవుతా మూడవ దూత బూర ఊదినప్పుడు శ్రమలు మరీ ఎట్లా యాడ్ అవుతా ఉంటాయి ఒక దూత ఊదినప్పుడు ఫస్ట్ దూత శ్రమ స్టార్ట్ అవుతుంది రెండవ దూత ఊదినప్పుడు ఫస్ట్ దూత శ్రమ కంటిన్యూ అవుతుంటది సెకండ్ దూత ఊదిన శ్రమ కంటిన్యూ అవుతా ఉంటది థర్డ్ దూత ఊదినప్పుడు థర్డ్ నుంచి కొత్త ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది శ్రమలు ఫస్ట్ టూ శ్రమలు కంటిన్యూ అవుతా ఉంటాయి అట్లా ఫోర్త్ దూత వచ్చేటప్పటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ దూతలు ప్రకటించిన శ్రమలు కంటిన్యూ అవుతూ ఉంటాయి ఫోర్త్ నుంచి అయితే ఆశ్చర్యం ఏంటంటే సిక్స్త్ దూత ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది అది నేను మీకు కాలం కింద చూపించిన ఫిఫ్త్ దూత బూర లిటరల్ గా శ్రమలు స్టార్ట్ అవుతాయి అండ్ సిక్స్త్ దూత బూర మొత్తం క్రైసులు అందరూ అది నేను మీకు చూపించిన క్రోనాలజికల్ గా అటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మనం ఎక్కడ చూడడం కానీ ప్రభు మన కళ్ళకి అవి మన హృదయానికి అవి గోచరమై తయారు చేసింది అది వాటిని అర్థం దేవుడు కాబట్టి ఇప్పుడు చూడండి దూత దూర కూదినప్పుడు దిగుటి వల్లే ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి ఇది నేను చూపించిన ఆ యొక్క ఎఫ్ఎస్సీ సంఘానికి సంబంధించిన స్టార్ట్ అయింది ఆ వాళ్ళు ఆ జూపిటర్ నుంచి ఒక చిన్న ముక్క రాలి పడడం మనం చూస్తాం కదా అక్కడ వాక్యం ఆ జూపిటర్ నుంచి చిన్న ముక్క రాలడము దాన్ని వాళ్ళు ఆ మెటీరియర్ ఆ మెట మెటీరియర్ మెటీరియర్ అంటారు ఆ పెద్ద ముక్క అక్కడ నుంచి పడొచ్చినప్పుడు దాన్ని పూజించారు వీళ్ళు పూజించి దాని తర్వాత స్పిరిచువల్ లేయర్ లో దాన్ని చూస్తే ఆ ముక్క ఎక్కడ పడింది ఒక పెద్ద నక్షత్రము దిగుటి వల్లే అటెంప్ మండుతో ఈ లోకంలోకి పడినట్లు చూస్తాం ఫిజికల్ లేయర్ డీవిటీ వల్లే మండిచిన ఒక పెద్ద నక్షత్రము ఆకాశం రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదనూ పడను ఇప్పుడు మీకు బాగా అర్థం కాదంటే మూడవ చాలా ఓపెన్ గా చెప్పేసింది ఇక్కడ వాక్యం మూడవ భాగం అంటే కాబట్టి ఈ డివిటీ సైతాను సాదృష్టం జూపిటర్ నుంచి ముక్క రాలి పడ్డది ఇది స్ప్రిల్చేర్ సైతాను ఆకాశని రాలి నదులు అన్నప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలలో మూడవ భాగము అంటే కాంగ్రెగేషన్ మీద పడింది దాని తర్వాత పదకొండవ వర్షాలు ఏముందంటే ఆ నక్షత్రం నాకు మాచి పత్రి అని పేరు మాచి పత్రి అంటే ఇంగ్లీష్ లో వర్మ్ బుడ్ అని ఉంది కాబట్టి మాచి పత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచి పత్రి అంటే మాచి పత్రి అంటే అదొక చెట్టు యాక్చువల్గా అయితే మన ఆపోజిట్ ఎందుకంటే రోల్ రివర్సల్స్ మీకు ఎన్నికలు చూపించిన గాని నిర్గమకాండంలో నీళ్లు చేరుకున్నాయి ఆకు వేస్తే తీయగైనవి ఇక్కడికి వచ్చినప్పటికీ ఆకే చేదు ఉంటది చూడండి మాచి పత్రి అంటే ఆకు కదా మాచి పత్రి అనేది ఒక చెట్టు ఆకు ఈ ఆకు లాంటి నక్షత్రం అది వచ్చి నీళ్ళ పడితే నీళ్లు చేదైన అంట ఉల్టా అయింది చూడండి ప్రకటన మన ఎక్సోడస్లోనేమో నీళ్లు ఆల్రెడీ ఆకు వేస్తే అది తీయగైనవి కానీ ఇక్కడ ఆకు నీళ్ళ పడింది అంటున్నాడు దాని పేరు అది నీళ్ళలో కొనడం వలన ఏం జరిగింది నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి అందరు దొరుకుతారు క్లియర్ ఉంది కాబట్టి స్మరణ లో కాంగ్రిగేషన్ డెత్ స్టార్ట్ అవుద్ది కంప్లీట్ డెత్ అయిపోతుంది ఎందుకంటే అవి నీళ్ళన్నీ చేదైపోయినాయి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు సరే కొంచెం టెంపరీ కాజ్ వచ్చేసి దీనికి సంబంధించిన మరొకటి కీర్తన గ్రంథము ఐదవ అధ్యయము నాలుగవ వర్షంలో ఉంది దాని వలన కలుగు ఫలము ముసిలి పండు అంత చేదు అది రెండంచెల గల కత్తి అంత పగునగలది చూడండి ఆపోజిట్ ఇది రెండంచెల కడ్గా అంటే మనకు తెలుసు దేవుని వాక్యం అని ఆ దేవుని వాక్యానికి ఆపోజిట్ రెండంచెల కడ్గా ఇక్కడ ఉంది ఏదది చేదు ముసి పండు ముసి పండుగను మనం ఎప్పుడూ చూడలేదు ఇంటర్నెట్ లో వెతికి చూస్తాను ఆ పండు ఎట్లా ఉంటుందో ఎప్పుడు చూడలేనండి అది భయంకరమైన చేదు ఉంటదంట అంటే ఈ లోకపు జీవన విధానము లోకాతీతమైన జీవన విధానము ముస్లిం పండుగ చేదుగా రుచి ఉంటుందంట తర్వాత ఏం లో చూస్తాం దాన్ని ఏంధము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై వర్షాలు నిన్న మహాశోకం ఎత్తి ప్రవపించచ్చు తమ తల మీద బుగ్గి పోసుకొనిచ్చు బూడిదలో కొడలుచ్చు Uh, they shall cry bitterly no ningustaganipaduledu telugulo ah ivanni jarana valna and shall cast a voice to be heard against thee and shall cry bitterly and shall cast upon dust cast dust upon their heads they shall swallow themselves in their ashes in the ashes cavity mahashokamu bahu chhedo anubhavam ani english sarai vala telugulo kotha partha chhedam padam boyindi ఈ ట్రాన్స్లేషన్స్ చాలా జరిగినాయి ఇట్లా కాబట్టి ఆమోర్శన ద్వారంలో ఎనిమిదవ దినంలో కూడా ఈ శ్రమలో వీళ్ళంతా ఎంత భయంకరంగా శ్రమ ఉంటారని చెప్పినటువంటి పదో ఈ పండుగ దినంలోనూ దుఃఖ దినంగా మీ పాటలను ప్రాలాపంగా గాను ఆల్ వర్షిప్ సాంగ్స్ ఎట్లా తయారైపోతే వాళ్ళ జీవితాలలో ఈ పండుగ దినంలోనూ దుఃఖ దినూ మీ పాటలను ప్రలాపంగా గాను మార్చిద్దును మొలల చేత నొల మీద గోనె పట అందరి తలలు బోడి చేసేదను ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టించను అంటే సవ్వే కదా మనకి సవ్వే కాదు ప్రధానగా కాబట్టి ఏకపుత్ర అంటే ఒకటే ఒక కొడుకు పోగొట్టుకున్న వేదన అన్నట్టు ఎస్డు పోగొట్టుకున్న వేదన ఇది అర్చుల్గా దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినంగా ఉండును చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది ఆ మూసి అనిపిస్తున్నాం అంత్య దినము ఘోరమైన శ్రమ దినంగా ఉంటుందంటే వీళ్ళ జీవితాలు ఆ ప్రాణంగా ఉన్నాం రెండో అధ్యాయం పది వర్షాలు కూడా చూపిస్తున్నాడు ఇదిగో మీరు శోధింపన్నట్టు అపవాది మీలో కొంత ని చెరలు వేయబోతున్నాడు వేయబోతున్నాడు పది దినములు శ్రమ కలిగి ఉన్నాడు కాబట్టి టైం డిఫైన్ చేస్తుండదు పది దినములు అంటే ఎగ్జాక్ట్లీ మనకి లిఫ్ట్ పది దినం కాకపోతే ఎంత మరణం మగు వరకు నమ్మకంగా ఉండము అంటే ఖచ్చితంగా అందరూ మరణం అని చెప్తుంది మరణం వరకు నమ్మకంగా ఉండము సో ఈ శ్రమలలో కచ్చితంగా వీళ్ళందరూ మరణిస్తారు అని క్లూ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ నేను మీకు అప్పుడు జీవిత జీవ కిరటం ఇచ్చేదని అని చెప్తున్నాడు లేట్ అన్నట్టు కాబట్టి వీళ్ళందరూ చరశాలలో వేయబోతున్నారు చర చరలో అంటే బానిసేలాగా పోబోతున్నారు అరెస్ట్ చేయబడబోతున్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ చాలా రాశాను ఈ చర అంటే ఏంటంటే గేమ్ చాన్ నెంబర్స్ టూ టూ డీటెయిల్ గా కానీ నేను ఇక్కడికి వాటిని ముగిస్తాను ఇది చాలా ఎలాబరేట్ డిస్కషన్స్ కాబట్టి వచ్చే వారం ఒకవేళ ఓపిక ఉంటే మనకి అందరికీ ఆసక్తి ఉంటే దీన్ని మనం కంటిన్యూ చేయగలచ్చు మరికొన్ని విషయాలు లేకపోతే త్వరగా మా సంఘానికి సంబంధించిన నుంచి కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఈ సంఘం మనం చూసింది స్మర్ణ స్మరణ సంఘంలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సేవా జీవితం స్టాకింగ్ ల బానే ఉండే కానీ అన్ని కలైతుల బోధ వాళ్ళక్కడ వాళ్ళ చర్చలు స్టార్ట్ అయింది దానికి సంబంధించినవి కూడా నేను డీటెయిల్ గా చూపిస్తున్నాను ఎక్కువగా నికలైతుల బోధ చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి ఏంటంటే లేవియా తాండానికి ఉన్న యొక్క డైటరీ లాస్ లేక ఆహారానికి సంబంధించిన నియమాలకి వ్యతిరేకం అన్నట్టు నికలైతులు వాళ్ళ రెండు విధాలు ఉంటాయి ఒకటి మోషించిన యొక్క ఆహార నియమాలన్నిటికి స్వీకరించి ఈట్ ఎనీథింగ్ యూ వాంట్ అని అర్థింగ్ అంటే ఈట్ ఎవ్రీథింగ్ అని అర్థం ఈట్ అనేది నికోలేషన్ పదం జేమ్ సాంగ్ నెంబర్స్ ప్రకారంగా అంత డీటెయిల్ గా ఇప్పుడు నేను చూపించదలుచుకోలేదు కానీ ద రూట్ మీనింగ్ నికోలేషన్స్ అంటే లెటర్స్ ఈట్ అనేదాన్ని అర్థం యాక్చువల్ గా కాబట్టి వీళ్ళంతా శారీరకంగా ఉండేవాళ్ళు ఏమి తిండుమా అన్న టైప్ అన్నట్టు గ్రూప్ నికోలేషన్స్ దాని తర్వాత బలి అర్పిస్తే ఏముంది ఏ దేవత కర్పిస్తే ఏముంది ఏం పర్లేదు అనే టైప్ అన్నట్టు ఇది నికోలేషన్స్ అనేది వీళ్ళ సేవ జీవితం కాబట్టి ఈ నికోలైజేషన్ నికోలైజ్ అనే వ్యక్తి గురించి నేను చేసిన ప్రేమ ఆ పుస్తకరంగా ఉండే ఒకప్పుడు దేవుని సేవకుడే కానీ అబద్ధ బాంతా చేసి పొల్యూట్ తీసి చర్చి సిస్టమ్స్ నికోల నికోల సమయవాడు కొంతమంది పెట్టుకుంటాం నికోలస్ పేర్పే లేక సరే నేను ఇక్కడికి చిన్నగా ప్రార్థన చేసుకుంటాం పరుషధర వారు దేవా మీకు వాదనాలనైనా స్మరణ తండ్రి మొదట్లో పైన వాసనగా మీకు ఉంది నాయన కానీ చివరికి మరణ వాసనలాగా తయారైంది అవును ప్రభా అందుకది మరణించక తప్పలేదు భయంకరమైన శ్రమగుండక తప్పలేదని మీరు చూపిస్తున్నట్లయితే మొదట్లో సహించలేదు కానీ చివరికి అన్నింటిని స్వీకరించేసింది ప్రభా ప్రతి మొదట్లో బాగానే ఉంటుంది చివరికి చెడిపోతుంది ప్రభా అది మీరు చూపించిన విధానం నేను ఒక స్త్రీ తీసుకున్న మూడు కొంచెం ఇంట్లో అంతకుముందు పులిచిన పిండిని కలిపి పిండితో పోలి ఉందన్నారు మూరు కొంచెం పులిసిపోయినాయి మూరు గుంపులు పులిసిపోయినాయి అని మీరు మాకు చూపించారు ఇది పల్లొక రాజ్యం అని చెప్తున్నారు ఆయన అటు పల్లోక మొత్తం పూలపుత ఎన్ని అని మీరే మాట్లాడుతున్నారు అందుకు ప్రభు మాకు ఆ పూలపుతం ఎటువంటి రావాసం బయటకు వచ్చేసినాం వాటిని వాటి బోధలు వాటి మనుషుల కల్పితాలు నుంచి బయటకు వచ్చేసినాం కాబట్టి మీరు తాజా మన్నతము అని పూర్షిప్తే నడిపిస్తున్నారు మేము చివరి వరకు దింపైన వాసనలాగా ఏ సువాసనలాగా మీకు మీ దృష్టికుండా తండ్రి అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అన్ని తయారు చేసి వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించండి బాబు పనుల నిర్బంధమైన మీరే సహే నడిపించి వీటిని తిరిగి తిరిగి తిని మా హృదయలో రాసుకొని భద్రపరుచుకొని విశ్వాసాన్ని బలపడి అంచలంచగా మీకరకు సాక్షిగా చేయించేమని ఎక్స్ప్రెరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి చెల్లించుకుంటున్నా కొద్ది కాల సమయానికి మా యొక్క నమ్మకం ఎంత గమనంలో తీసుకొచ్చినటువంటి వాక్యానికి దేవ ఆ యొక్క ఘోరమైన మర్మమైనటువంటి విషయాలను దేవ నమ్మకం ఎంత ధ్యానించడానికి అనుకరించిన కృపకైనా నమ్మకం ఏంటంటే ఆత్మ ద్వారా అనుగ్రహించినటువంటి దేవ యొక్క బయట కృపకాయ స్వర్ణ సంఘం గురించి మా జీవితంతో మాట్లాడుతూ వచ్చినది కృపకాయనగా ఉండవలసింది మేము అలా నమ్మకం ఏంటంటే చేతుగా మారినటువంటి పరిస్థితి నమ్మకమైన అవధ బోధల యొక్క ప్రభావం ద్వారా తండ్రి నమ్మకమైన కోల్పోయినటువంటి సంఘం యొక్క పరిస్థితి అటు స్థితిలో మేమందరం కూడా ఉందిగా అయ్యా నమ్మకం ఏంటంటే మీరు మమ్మల్ని నమ్మకం ఏంటే ఆ యొక్క మొదటి క్రియ చేయని కోరుతున్నారు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఆ మొదటి క్రియ చేసే విషయంలో అయ్యా మీకు లోపడే వారంగాను అయ్యా మీకు ఘనతను మహిమను తెచ్చేవారంగా ఉండడానికి సహాయం చేయండి వెంగులబి రాజా మా యొక్క విధేయత మా యొక్క లోపల తనం తండ్రి మనకి మహిమ కంటత్య నీకు చెల్లించబడుతున్నాను పెంఘలిగిరి రాజా సభలో వచ్చిన ప్రతి బిడ్డకై నీకున్నాను నీ కోరానికి అయ్యా నమ్మకం ఏంటంటే పెంగలిగిరి రాజా మా జీవితాల్లో దేవుడుగా పొదువుగా రక్షకుడుగా ఉంటుంది నటిస్తున్న కృపకై నీకు తండ్రి మహిళలిగిన రాజా యొక్క తెగుల పెళ్ళి తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని తండ్రి చర్ దాస్తూ వచ్చిన తప్పకైనా కొనున్నారు అయ్యా పోషిస్తూ వస్తున్న తప్పకైనా కొనున్నారు ఏం రాజా నమ్మకలిగిన తండ్రి ఎవరు తండ్రి అయ్యా ఎంతైనా నమ్మకమైన ఎవరుగా ఎంతగా జీవితాలు ఉన్నందుకే నేను కొను ఏ ఉద్దేశం ఏ సంకల్పం పెట్టి ఈ విధంగా ఈ ఈ దనాల్లో ఎంత తగిలించినారో ఎరిగి జీవించడానికి పుట్టిన అనుగ్రహించండి పెంగుళలి గణ రాజా మీ యొక్క చిత్తాన్ని మా యొక్క ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చుకున్నాను రాజా మహంగులి తండ్రి నేను చూసుకుంటే పుట్టినా అనుగ్రహించండి సహాయం చేయండి అయ్యా రెంగుల మహంగులిజా ఎంతమంది అయితే వ్యాధి వెళ్తున్నారు వ్యాధి వారిన పడినటువంటి కుటుంబాలను అయ్యా నమ్మకం ఏంటంటే వ్యాధికి మరిన్ని చేతి మీద ఉన్నటువంటి దేవ నమ్మకం ఏంటంటే వ్యాధిగ్రస్తుల్ని మీకు ఆశని పట్టుకుంటున్నాం అయ్యా వారికి ముట్టండి అయ్యా నమ్మకం ఏంటంటే దేవుని వారికి గుర్తించడానికి సహాయం చేయండి కలిగిన దాకా లోక సంబంధమైనటువంటి దేవత కలిగి తీసి అయ్యా మీ యొక్క తెలుగు వారి జీవితాల్లో ప్రసరించేలాగనా అయ్యా మీరు ఆకర్షించుకోకపోతే ఎవరు కూడా మీ వైపు లేరుతండి అకర్షించుకునేలాగనా మీ కృతను ప్రార్థిస్తున్నాం మన శైలిలో ఉన్న వారిని అదయాన్ని వారి ఉపాసాన్ని కొట్టుకుంటుందిగా ధ్యానం చేసుకోండి కృతాను గ్రహించండి ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేకపోతే కృతాయి ఈ తెజన్ ద్వారా మీకు మహిమ ఘనత ఈ లోకంలో సేవా అనేక ఆత్మలు మీవా చర్చించండి పెంకులకి రాజా శత్రులు ఊరించి పెట్టడానికి కార్యాలు స్థిరపరచబెట్టడానికి పెంకులకి రాజా నాయకు ఇతర భారత్ దేశం గురించి పాదాలు పెట్టుకుంటున్నా ఎంతో భయంకరమైనటువంటి నాయకత్వం ఎంతో భయంకరమైనటువంటి ప్రజలు అయ్యా నమ్మకం ఏంటంటే ఎంత భయంకరమైనటువంటి అయ్యా సేవా రేపటి దినాల్లో ఇది క్రైస్తవుల కలుపుల దగ్గరికి వచ్చేదిగా ఉండగా అయ్యా సుద్ధిపరచండి బలపరచాలని ప్రార్థిస్తున్నారు గురిజా ప్రతి నాయకుని ప్రతి అధికారిని ప్రతి సంస్థను సేవ ప్రతి సమాజము సేవా మీ వాక్యానికి వ్యతిరేకంగా మీ యొక్క నామానికి వ్యతిరేకంగా నిధులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని మీరు కార్యక్రమస్తుండగా కూర్పును గ్రహించండి సహాయండి అీవితాల్లో వారి కుటుంబాల్లో తండ్రి అయ్యా మీ కార్యం జరుగులేకండి మీ వైపు తీర్చిస్తే వారు కావటానికి అయ్యా ఒక జీవితం తప్పటానికి కూర్పు అనుగ్రహించండి అయ్యా అనేక కోట్ల మంది ప్రజలు తల్లి ఇంకా సమయం కార్యండుగా నప్పం చేసుకొని దేవాదయాలు చేసుకోండి తండ్రి మనం గెలిగిన రాజా కోట విస్తారంగా ఉండగా పని వారి కొరకై పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి అనేకమైన బోధకులను సేవకులను ప్రచారని చూస్తున్నాం వివిధ మాధ్యమాల ద్వారా గుర్తుపడుతున్న వాక్యానికి అందినాల తండ్రి అయ్యా పెంగిల్ తండ్రి వింటున్నటువంటి హృదయం చదువుతున్నటువంటి హృదయం అయ్యా మీ వ్యక్తిని పోగొట్టానికి కృత్రండి సహాయం చేయండి సాధారణి పెంగళగిరిజామకం తండ్రి నమ్మకం ఏంటండ్రి మాధ్యమాల ద్వారా బోధించబడుతున్నటువంటి వాక్యం సత్యవాక్యం గును సంఘాలని సంఘ సభ్యుల్ని దేవ మీ యొక్క రాకూడదు పంచదినాల కొరకు సిద్ధపరిస్ ఉండడానికి సహాయం చేయండి గుడి తింట్రాడికి అలా కాస్త క్రైస్తలకు తమ కుర్పు ఆచరించుకుంటున్నాను తండ్రి కుటుంబించండి సహాయం చేయండి లేవ శ్రీ తండ్రి మన గుడి అనుగ్రహించండి మా జీవితాల్లో అలా పని పెరిగిన వారంగా ఉండటానికి ఆశ్రవాదం గానా రక్షణ కారులుగా సహాయం చేయండి నమ్మకం తల్లి జ్వరాల సహాయం చేయండి ఈమెయిల్ ద్వారా జరుగుతున్నటువంటి హృదయాలు ప్రాపిస్తున్నారు పెంగలిక ఎక్సామిలో పాదాలు నమ్మకం ఏంటంటే పెంగిల్ గిరిక వ్యాధి పరిస్థితుల ద్వారా కోల్పోయిన జీవనోపాధిని బట్టి కోల్పోయినటువంటి వృత్తులు వ్యాపారాలు ఆర్థిక లాభాలు పెట్టుకండి అనేక తమ కుటుంబాలను ఇక్కడ అందరిని బట్టి పాదాలు పట్టుకుంటున్నాం సహాయం చేయండి ఆకలి గట్లు కలిగిన వారిని బట్టి చూస్తున్నాం సహాయం చేయండి పేదవరందరి దిక్కు లేని వారిని అనాథల్ని వీటిలాంగల్ని అయా వృత్తులు అయ్యా పిల్లలు తల్లిదండ్రులు లేవా మనకు మనం చేయలేదు దీర్ఘకాలిక వ్యాధులు తప్పటి బాధపడుతున్న వారిని మానసిక వ్యాధి ఆ సమీ అంలోనురామంలోను మీ కృపను పెట్టి అనుకరిస్తుంది సహాయం చేయాలి అతి కృపిక లేదా మీరు చదివిస్తున్నారు పోషణ్ఞాపం చేసుకోవాలి ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ఎంతమంది ద్వారా వెళ్తున్నారాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు సహకారాన్ని జీవితాల్లో తండ్రి ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇతర సమస్యలను సృష్టిస్తూ వారిని సోదల్లో నడిపితే తండ్రి నాశనం వైపు నడిపితే ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుండగా అీవితాలను నాశనం చేస్తుండగా అలా వారి పెట్టు పెట్టుకుంటారు పెద్ద జీవితంలో నీకు కలిగినటువంటి పరిలో ఒక సంకల్పం అయ్యా నెరవేర్చ పెట్టడానికి కృతజ్ఞాతండి కట్టుబాటు అయ్యాలు విమోచిస్తుండే అనుగ్రహించండి వేంగిస్తున్నా తండ్రి పాదాలు అనుకూలండి అయ్యాధన వింటూ వేస్తున్న కృపాలి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ యొక్క డెంగ్యూ బాధించి దేవరాని కుటుంబానికి తీర్చిస్తున్నాం దేవరాజేషకం తీసుకుంటున్నాను కుటుంబాన్ని పెంగుడి కంటే ఎంతమంది అయితే దేవాల టెంగుల తండ్రి యొక్క వైరస్ వ్యాధి వింటున్నారు అయ్యా ప్రార్థన వసతులు కలిగి ఉన్నారు ప్రార్థన వసతులను కోరినారు వారందరినీ పెట్టుకుంటానికి సహాయం చేయండి ప్రతి తండ్రి చక్రవర్తి గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనా కూటాన్ని అయ్యాశదించండి అనేకులకి రక్షణ కార్ పొందడానికి సహాయం చేయండి అనేకులు రక్షించబట్టడానికి కుపనాలను మీ పిల్లలను మీరు వాడుకోలేదా వారి యొక్క మార్గాల్లో అయ్యాన్ని కుణులు గురించడం ప్రార్థిస్తున్నాం తండ్రి మహిళలకి అనేక చెల్లించుకుంటే సమయానికి ఎన్నికలు చెల్లించుకుంటే క్రీస్తు ఏర్పరుస్తున్నాయి స్తోత్రం తరిశుద్ధాలు గొప్పదేవా సర్వశక్తి సంప్రదాయ మహానికి తండ్రి పరిశుద్ధి గొప్పదేవా గడిచిన మమ్మల్ని ప్రభావతంగా కాపాడనైనా కృపరించి కాబట్టి ఉదయం కాలక్రమంలో ప్రభావం ధ్యానం చూపించిన సమయం మీకు వంద మహిస్తుందని పనికి వంద్రవ ఈ వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడిన ప్రభావ ఆయన స్పృణ సంఘం ఏ రీతిగా ఉన్నదానాలు మీరు చూపించిన ప్రభు ఈక యుగ సమాప్తిలో ప్రభావ క్రైస్తవులు ఏ రీతిగా జీవిస్తారనే విషయాలు మాకు చూపిస్తున్నారు ఆయన సత్యములకు రావాల ప్రభావ విషయాలు మేము ప్రభు అన్ని మీక్యం పట్ల నడిపించాలని సహాయపడండి నాదే నా ప్రభు్యానుసరమైన జీవితం మాకు సత్యం చేసుకునే ప్రభావ జీతాలు అవలంబించుకోవాలి అన్నిటిని కొంచెం అనుభవం కోరుతున్న ప్రకటివల్ సేవల జీవితం నడిపించండి పరిమాణ సగా మా జీవితాలు సమర్పించుకోవాల ఒక ఇంత సువార్తలాగా నేను ఇక్కడికి జీవించాలా ప్రభావాల ప్రభావాన్ని నడిపించడం సాధిష్టం నా దేవ నా ప్రభావాలని ప్రభావ ప్రశుద్ధి తండ్రి మీ వాక్య కితం బలపరించి అనేక మంది విషయాలు బయటపరచాలని ప్రభావ ఆత్మ సంబంధమైన విషయాలు మేము చేసుకోవాలని మీరు సహాయపడమంటే సాధిస్తాం అయినా ఇష్ట ప్రభావ కృపరాలను మాకు అనుకరించిన అర్థం చేసుకునే వివేకాలు మాకు ఇచ్చేంతకు వందా ప్రభావ దాన్ని బట్టి మీకు శ్రోతలు అర్పించుకున్న ఈ యొక్క వాక్యం ప్రేమతో భద్రపరీ సంఘం ప్రభుత్వ సత్యని గ్రహించాలని మీరు సహాయపడండి ఆయన ఇసుక మీ వాక్యం చేత ప్రతి సంఘాన్ని మీరు బలపరచని ప్రభావ మొదటి ప్రేమలో మీరు నడిపించమని సాధిస్తున్నాయి తీవ్రత ఆసక్తి తిరిగి రెడ్డి చేయమంటూ సాధిస్తున్నాయి సర్వ సత్యం మీద రావాలా ఒక దేవ ఇష్ట ప్రభావం అబద్ధ బోధించడం ప్రభావా మీరు ఆత్మీయ తెలి హృదయాన్ని తెరవండి ప్రభు మీరే సాయపడ ప్రాధిస్తామని అభిషేకం దయచేసి ప్రభావ సత్యం గ్రహించి స్వీకరించు తయారు చేయండి మీకు వాక్యం తర్వాత నలుగుడ ప్రపంచంలో తగ్గుతున్నారు విస్తరింపు జీవన సాధిస్తామైన ప్రజలింపు జీవన సాధిస్తామైన గొప్ప దేవ నీకు ఈ సత్యాన్ని చూసి ప్రభావర్చులాగనా సహాయపడని సాధిస్తాను దేవ నా ప్రియ పరలో స్తోత్రమైన గొప్ప దగ్గర నడిపించుకుని ప్రధాన మీకు పచ్చిష్ట నా దేవీ వందాల ప్రభావ మీరు అక్కడ సమీప మీరు సిద్ధపడాలీకులు మీరు సిద్ధపర్చాల ప్రభావ సేవ దీంతో నడిపించుకుని ప్రాద్ష్టమైన గొప్ప దేవానికి స్తోత్రమైన వైరస్ బాధితులు ప్రాధిష్టమైన ప్రతి గిడ సహక్రవ స్వచ్ఛపర్చమైన నా దేవనాప్రవ మీరు అక్కడ ఇష్టప్ర సమీపం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జీవితాలు మీరు సమర్పించుకొని తిరగలే సహాయపడలేదు ప్రతి మోటార్ వందల ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ ప్రభావిత ఆకర్షించుకొని రక్షించుకోండి వారి బాధ్యతలమని పార్థిస్తాయన వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని జీవించాలని సహాయపడాలి చివరి వరకు మీకు రక్షణ ప్రణాళిక ఉండాలని సహాయపడమని పార్థిస్తాయన లేకుండా ప్రభావ ప్రతి బిడ్డ మీరు అభిషిపించి మీ సేవలు మీరు వాడుకుని ప్రభావ నా ప్రభావేస్తాయినాదేవా ప్రతి గిడ మీరు అభిషేకండి సైతాన్ని బంధకరించడం వాళ్ళ జీవితంలో సమర్పించుకోవాలి అభిషేకించి మీరు వాడుకోండి కొన్ని సేవకులు సేవలకు చేసుకుంటారు అభిషేకించి మీకు బలంగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది ప్రభావండి సిద్ధపరచాలని సహాయపడండి ప్రభుత్వం పతిబిసారి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించిన ప్రభుత్వాలను దాన్ని పెట్టమని ప్రవ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నీ ప్రభ స్వతండి మహిమనంద్రవ ఇంకొక గొప్ప సాక్షి పెట్టుకున మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి పరలోపించండి సంపూర్ణండి తాకని స్వస్థపర్చి సాయంత్రం అంత ఆదిష్టమైన గొప్ప దేవాడి తొలగింది ప్రభుత్వ సిద్ధపడాలి సమర్పించుకోవాలన్నా ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోవాలి ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశ్రదించి జీవించాలి పేరు ప్రతి ఒక్క బిడ్డ స్వస్థపరచండి అనారోగ్యం ఎంతో మంది బాధపడుతున్నారైనా ప్రతి బిడ్డలు మీరు స్వస్థపతి అనారోగ్యం మీరు కర్తించండి స్వస్థపతి జీవించే తయారు చేయండి ప్రభావ రేపు మార్నింగ్ అతని గుంటూరు ప్రాంతానికి ప్రభావ మార్గం అంత సరళన అంధకార శక్తులు కొట్టిన ప్రవా ఆయన మార్గం ప్రతి మార్గం మీరు సరళన చేయండి వర్షాత్తులు నింప అంతన విజయవాన్ని గ్రహించండి అనేక ఆస్తులు రావాలా ప్రతి ఒక్క బిడ్డ ప్రభావం మీ కట్టు ఆకర్షించగల మీ వాటి నుంచి బిడ్డ మీరు బలపర్చం ప్రా గొప్ప విజయం వచ్చింది మీరు నియమకరంగా ప్రభావ అక్కడ మీటింగ్ అంతా మీరు జరిగించా మీరు ఆధిపత్యం నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టి వేసి ప్రభావ వెహికల్స్ లో ప్రభావ రాబోయే పెద్ద బ్రదర్స్ అందరూ బలపరచం భద్రపరచుకుని నూతన నియమించుకోవడం సాధిస్తాం ఆయన మా దేవన ప్రభావ ఇసు ప్రభావ ఈ దిన ప్రభావం మా సహాయంగా నడిపించి ప్రతి గత మీకు అంగీకారంగా అశుద్ధి జీవించే తయారు చేయండి ఈ వాక్యం ప్రభావం పట్టుకున్న తర్వాత చివరి వరకు మేము కొరికి జీవించాలా ప్రభావం జాగ్రత్తగా విశేషమైన జాగ్రత్తగా పట్టుకోలేకటించాలను నడిపించి వాళ్ళ జీవితం నూతన కళరించారు చేసే పథకాలను వాటి అంత ప్రభావం అనుగురించి నయమపరచాలని వాటిని ధ్యానించాలని సమయం అనుగురించి నడిపించే ప్రభావం నేను తెచ్చుకోమని త్వరలో నాయన సాధించిన పరిశుద్ధ పరిశుభ్ర పరిశుద్ర ప్రార్థించడానికి ప్రభు మాకు ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతో తండ్రి ఇదిగోనైనా ముఖ్యంగా ప్రభా అభిందరూ ప్రతి బిడ్డని పం చేసుకుంటే తండ్రి అయా బలహీనతలు ప్రతి బిడ్డని ప్రభా అన్ని చేతులకుస్త చూపించండి కర్ణు చూపించండి అభ సపోయిన స్వస్థతను మీరు అనుగ్రహించి మేము ప్రార్థించాను తండ్రి ముఖ్యంగా ప్రభా ప్రభా భాస్కర్ సార్ని ప్రభా ఆ డెంగ్యూ ఫీవర్ వైరస్ పూర్తిగా ప్రభా అ సంపూర్ణండి చట్నీ బలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు అట్లాగే తండ్రి తండ్రి ఫ్రైమ్ సర్వ మధురం చేసుకోండి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినా విన్నాము తండ్రి అయ్యా ఏదైనా సరే మీరు గొప్ప కార్యం చేసే దేవుడు నాయన అయ్యాటి ఎంతో అందిన ప్రభా ఈ అద్భుతమైన కార్యాల ప్రభా అయ్యా మేము ఊహించలేము తండ్రి అనేక రెడ్డి బేరుతో నింపి దేవుడుతో ఉండగా ఎంతో ఎఫ్ఎం సార్ జ్ఞాపకం చేసుకుని ఒకసారి ప్రభా హో మళ్ళీ తిరిగి ప్రభావార్ గ్రహించండి తండ్రి అట్లాగే ఎఫ్రామ్ సార్ భాస్కర్ సార్ మదర్కి ఎఫ్ఐఎం సార్ వాళ్ళు మదర్ని ప్రభా శగ్గురు దాప ముగ్గురిని ప్రత్యేకంగా ప్రభావ మీరు స్వస్థపరచండి దేవానికి ఎంతో ప్రభా ఈ బిడ్డను మీరు జ్ఞాపకం తీసుకోండి బలహీనతలతో ఉన్నవారు ప్రార్థన అవసరాలతో ఉన్నవారు ఎవరైతే అడిగారు వారిని కూడా మీరు పాత అనేది చూపించండి దేవా అయ్యా చూపించండి ప్రభా ముఖ్యంగా ప్రభా జాష్ అంబేటర్ ప్రభావం ప్రార్థించే బిడ్డ ప్రభా దాదాపు ఏడు మాసాల నుంచి ప్రభా అనేది మొదలు పెడుతుండగా తండ్రి అయ్యా బిడ్డ గొప్ప కార్యాన్ని మీరు చేయవారు అయినందుకు ప్రార్థన తండ్రి తండ్రి వాక్యం చెప్పినాం మీ బిడ్డను ప్రభావిం చేసుకోనండి అయ్యా ఇంకను బోగా వాడబానికి బహుగా బలపరచోట్ల ప్రభావిడబట్ట గొప్ప సాధనంగా పనిముట్టుగా మీరు వాడుకోమని అయా యోని బిడ్డలుగా ఉన్నాం ఏం ప్రభ ఆ ప్రభా వాక్యాలు విని ప్రభ అయా మర్మరాలు తెలుసుకొని ప్రభా వాటి అన్నింటి ప్రభా అనుభవపూర్వకంగా లేఖ పంచడానికి కూడా ఇప్పటి చర్యలు ప్రతి యోగిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించి ముఖ్యంగా ప్రభల అయ్యా మరి రేపు దిన ప్రభుల వారి ప్రార్థన ఇక్కడ రాబోతుండగా ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయకారికి ఉండి మీరు ప్రభల అయ్యా నడిపించమని వాళ్ళ క్షేమకరంగా ఇక్కడికి అయ్యా ఇక్కడ కూడా ప్రభా మరి వాక్యానికి ప్రభావ కొంతమంది ఆకర్షితులై నీ నామ నీ రాజ్య స్వార్థని వాళ్ళు ప్రకటించారు మరుచి పొందడానికి ప్రార్థించు ఆ విధంగా మీరు కొంతమందిని ప్రభా అ మీరు విజయాన్ని అనుగ్రహించి మీరు ప్రార్థించేస్తున్నారు తండ్రి ప్రభా ఈ చిత్తమైతే ప్రభా డిసెంబర్ నెల ప్రభా ఆ అయ్యా మరి స్వార్థ పరిచర్య కోసం మారు మూల ప్రాంతాలకు వెళ్ళాలని అనుకుంటుండగా మీకు చూపించండి ద్వారాలు తిరగండి ప్రభా ఆ ప్రాంతాల్లో వెళ్ళడానికి అనుగ్రహించండి అయ్యా ఎవరికి వాక్యం చెప్పాలో వారి మాకు చూపించండి ప్రభావ మారడానికి ప్రభా మార్గాన్ని మీరు చూపించండి వాక్యానికి లోబడి ప్రభావాలు మేము వైపు ఆకర్షితులు ఉన్నట్టుగా మీరు సహాయం దయచేయమని అయ్యా ప్రార్థన మన మీరు విజయాన్ని అనుగ్రహించండి మన ప్రభు ఏక కృప సమాధానం నడిపిస్తూ మనందరికీ ఆ యొక్క వైరస్ బాధితులకు ఇట్లాకొస్తున్న అందరికి సదాకాలంతో అయింది అందరికి ప్రైజ్ రాజీ అందరికి ప్రతి కదా అన్న ఇది రికార్డింగ్ అవుతుంది కదన్న చేసిన కదా నేను